శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య గురుదేవుల చైవరచితమైన శ్రీ వేదాంత పంచదశి ద్వైత వివేకమనబడు చతుర్థ ప్రకరణంలో యాభై తొమ్మిది శ్లోకాల పర్యంతం తెలుసుకున్నాము అయితే యాభై శ్లోకంలో కామాదుల యొక్క నివృత్తికి ఉపాయము మోక్ష శాస్త్రముల ఎందు వివరించనైనది తాను సుఖీభవ వాటిని అన్వేషణ చేసి అవలోకనం చేసి విచారించి ఆ ఉపాయాలను అవలంబించి నీవు సుఖమును పొందుము అని శ్రీ విద్యారణ్య గురుదేవులు చెప్పినాడు కదా మోక్ష శాస్త్రములు అంటే ఎక్కడెక్కడా అని అంటే పదవ టిప్పణం ద్వారా చెప్తున్నాడు చూడండి శ్రీమద్ భాగవత ఆత్మ పురాణ వశిష్ట ఆధిక శాస్త్ర విషయ్ విలక్షణ యుక్తీకరి ప్రకటహై ఈ కామక్రోధ యొక్క నివృత్తి కోసము వాటిని జయించే ఉపాయములు శ్రీమద్ భాగవతంలో మరి ఆత్మ పురాణంలో మరియు యోగ వాసిష్టము మొదలైనటువంటి మోక్ష శాస్త్రాల్లో విలక్షణంగా అంటే అనేక ప్రకారాలుగా ఈ కామ క్రోధాలను జయించేటువంటి ఉపాయాలు చెప్పబడ్డాయి అందులో భాగవతకే సప్తమ స్కంద విషే శ్రీమద్ భాగవతము ఏడవ స్కందమునందు ఈ విధంగా చెప్పింది ఉన్నది నిస్సంకల్ప భావిసే కాముకు ని సంకల్పం అంటే మనసులో ఏ విధమైనటువంటి సంకల్పము లేకుండా ఉన్నట్లయితే కామమును అను జయించవచ్చు అని చెప్పింది ఉన్నది కామ జానామితే మూలం సంకల్పాత్ల జాయసే తస్మాత్ సంకల్ప ఇష్యామి తేన భవిష్యసి అని ఖచ్చుడంటాడు హే కామ నీ యొక్క ఉత్పత్తి నాకు తెలుసులే అన్నాడు ఏమిటి సంకల్పాత్ కిల నువ్వు సంకల్పం నుంచి అవుతావు కదా ఏ కామమ్మా అందుకని నేను సంకల్పమే చేయకుండా ఉంటాను ఇక నువ్వు ఎలా ఉత్పన్నమవుతావో నేను చూస్తా అన్నాడు అంటే ఏం చెప్పినట్లయింది కామము సంకల్పం నుండి ఉత్పన్నమవుతుంది ఆ సంకల్పాన్ని ఆపేసినట్లయితే కామం జయించబడుతుంది కామకే వర్జన్ అయితే క్రోధుకు జీతే కామం ఎప్పుడైతే జయించబడుతుందో అప్పుడు క్రోధం కూడా జయించబడుతుంది ఎందుకంటే కామాత్ క్రోధంపి జాయతీ అని చెప్పింది ఉన్నది కదా భగవంతుడు కూడా అది తర్వాత శ్లోకం కూడా ఇస్తున్నాడు మనకు కామం వల్లనే క్రోధం పుడుతుంది కాబట్టి కామమును జయించినట్లయితే తర్జన్యమైనటువంటి దాని ద్వారా ఉత్పన్నం అగున్నటువంటి క్రోధమును కూడా జయించవచ్చు ఇక లోభమును ఏ విధంగా జయించాలి అని అంటే ధనాధిక ఆర్థికే అనర్థకి దృష్టికరి లోభకు జీతే ధనాదులు ధన కనుక వస్తువాహనాదుల్లో ఏ అనర్థం ఉన్నదో దాన్ని గనక విచారించి దోష దృష్టిని గనక పొందినట్లయితే అప్పుడు లోభమును జయించవచ్చు అంటాడు అర్థం అనర్థం భావ్య నిత్యం నాస్తి తుఖ లే సత్యం అనే భగవత్పాదులు చెప్పిన ప్రకారంగా అర్థము అనర్థం ఉన్నది అని ఆ అర్థం అంటే ఉన్నటువంటి అనేక దోషాలను కనుక విచారించినట్లయితే ఆ అర్థం పట్ల ఉన్నటువంటి ధనం పట్ల ఉన్నటువంటి లోభ బుద్ధి జయింపబడుతుంది అని చెప్పబడింది సత్తు బ్రహ్మాత్మక ఏకత్వం తాకే విచారితే భయకు జీతే ఇక జీవ బ్రహ్మల యొక్క ఏకత్వ జ్ఞానాన్ని గనక పొందినట్లయితే సుస్వరూప సాక్షాత్కారాన్ని పొందినట్లయితే భయమును జయించవచ్చు ఎందుకంటే ఆత్మ జ్ఞానం చేతనే మనము ఈ జన్మవరణ రూప జయించడానికి వస్తుంది ఎందుకో ఆత్మజ్ఞానం చేతనే కదా మోక్షం మనకు ప్రాప్తం అవుతుంది సంసారం యొక్క నివృత్తి అనేది సంభవిస్తుంది సంసారమే కదా పెద్ద గొప్ప భయం ద్వితీయాది వై భయం భవతి రెండవది అనేది దేహాదిక ప్రపంచం అనేది ఒకటి ఉంటే సంసారం అనేది ఒకటి ఉంటే భయం కలుగుతుంది అద్వైతంలో భయం ఎక్కడ చెప్పండి అందుకని ఆత్మజ్ఞానాన్ని పొందినట్లయితే నిర్భయ స్థితిని పొందవచ్చు ద్వైతం ఉన్నది అని ప్రతీతి జ్ఞానం ఉంటే భయం కలుగుతుంది అద్వైతంలో భయం లేదు అందుకే యాజ్ఞవల్క మహర్షి చెప్పాడుగా జనకునితోని జనకుని యొక్క అవస్థను గమనించి హే జనక నువ్వు అద్వితీయ పరబ్రహ్మతత్వాన్ని నువ్వు తెలుసుకున్నావు కాబట్టి సుస్వరూప సాక్షాత్కారం చేసుకొని ఆ స్థితి ఎందు ఉన్నావు కాబట్టి ఇప్పుడు నీకు భయం లేదు అభయం ప్రాప్తోసి జనక అన్నాడు హే జనకా నువ్వు అభయాన్ని పొందినావు అన్నాడు ఎందుకు ఆత్మజ్ఞాని కాబట్టి ఆత్మజ్ఞానం చేతనే భయం ఒక నివృత్తి అవుతుంది రెండో వస్తువే లేదు ఉన్నదంతా బ్రహ్మమే అన్నప్పుడు ఇక భయం ఎందుకు చెప్పండి సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటిది ఏ చైతన్యం ఉన్నదో బ్రహ్మము అది నేనే అని తెలుసుకున్న తర్వాత సకల స్థిర చరాల్లో ఉన్నదంతా బ్రహ్మమే ఆ బ్రహ్మము నేనన్నప్పుడు సర్వత్రా నేనే వ్యాపించి అన్నప్పుడు ఇక రెండో వస్తువే లేకపోతే ఇక భయం చెప్పండి అందుకని జీవబ్రహ్మల యొక్క ఏకత్వ జ్ఞానాన్ని పొందినట్లయితే మనము నిర్భయ స్థితిని పొందవచ్చు అంటే భయమును జయించవచ్చు అని ఐసే ఈ విధంగా కామాది కనికే త్యాగకే ఉపాయే కామ క్రోధాలను జయించే ఉపాయము శ్రీమద్ భాగవతము సప్తమ స్కంధంలో చెప్పబడింది ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి ఉత్పన్నమవుతున్నాయి కామం క్రోధము లోభం ద్వేషం రాగము ఇవన్నీ కూడా మోహం నుండి మోహం అంటే అవివేకం అంటే పర్యాయంగా అజ్ఞానం అనేటువంటి బీజితే గుణ బుద్ధి రమణీయ బుద్ధి కయ్యే సంకల్ప ద్వారా కామ్ ఓవే అజ్ఞానం చేత మోహం చేతనే విషయాల ఎందు గుణ బుద్ధి మరియు రమణీయ బుద్ధి ఏర్పడుతుంది శోభన బుద్ధి ఏర్పడుతుంది అప్పుడు వాటిని పొందాలనేటువంటి సంకల్పం కలుగుతుంది సంకల్పం చేత కామన కలుగుతుంది తిష్ట క్రోధ ఓవే కామన చేత క్రోధం కలుగుతుంది కాబట్టిదంతటికీ బీజం ఎవరు అంటే అవివేకము మోహము అజ్ఞానము అని చెప్పబడింది వివేక రూపు దోష దృష్టిస్తే మోహాది కానికే నాశ ద్వారా కాముక నాస్ అవుతాధిక నాశే ఎప్పుడైతే వివేకాన్ని జాగృతి చేసుకొని బ్రహ్మాత్మైకత్వ విజ్ఞానాన్ని పొందడము అప్పుడు ప్రపంచం పట్ల మిథ్యాత్వ బుద్ధి ఏర్పడుతుంది మిథ్యాత్వ నిశ్చయం ఏర్పడుతుంది ప్రపంచిక విషయాల పట్ల దోష దర్శనము అప్పుడు విషయాలకు సంబంధించినటువంటి సంకల్పము కలగదు సంకల్పం కలగకపోతే కామము కలగదు కామం కలగకపోతే క్రోధం కలగదు నాశనమైపోతాయి ఏపీ కామాది నాశక ఉపాధ్యాయు ఇది కూడా కామాదుల యొక్క నాశనానికి ఉపాయం అని భాగవతానుసారంగా కూడా కామాదు జయించే ఉపాయము చెప్పినాడు ఇక నిన్న పోతూ పోతూ శంకాకారుడు ఏమన్నాడు స్వామీజీ తీవ్ర అశాస్త్రీయ ద్వైతమనబడు కామక్రోధాదులు ఏవైతే ఉన్నాయో అవి అనర్థ హేతువులు కావున వాటిని త్యాగం చేయవచ్చు కానీ మనోరాజ్యంతో ఏమి హాని ఉన్నది మనోరాజ్యం ఎందుకు త్యాగం చేయాలి అనే విధంగా శంక ప్రాప్తమైనప్పుడు శ్లోకంలో ఉత్తరార్థంలో ఏం చెప్పాడు అశేష దోష బీజత్వాత్ క్షతి భగవత ఈరిత అన్నాడు అశేష దోషములకు బీజం ఉన్నది ఏ ఈ మనోరాజ్యం సంకల్పం అందువల్ల దానివల్ల క్షతి ఉన్నది భలే సాక్షాత్ హాని లేదు కాని పరంపర రూపం చేత హాని ఉంది అనర్థం ఉంది అందువల్ల ఆ మనోరాజ్యంను కూడా త్యజించాలి అని మనకు శ్రీకృష్ణ భగవంతుడే చెప్పినాడు సంకల్పాత్మకమైనటువంటి మనోరాజ్యాన్ని త్యాగం చేయాలి ఎందుకు సంకల్పం గనక ఉన్నట్లయితే పరంపర రూపం చేత అది అనర్థానికి కారణం అవుతుంది ఏ విధంగా అంటే పరంపరయా అనర్థ హేతుతో ప్రదర్శన పురస్పరం భగవద్ వాక్యం ఉదాహరత ధ్యాయతైతి అంటూ పరంపర రూపం చేత అనర్థానికి హేతు ఎలా ఉంటుంది అంటే శ్రీమద్ భగవద్గీత నుండి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క వచనాన్ని ఉదాహరిస్తున్నాడు శ్లోకం చదవండి పుంసే సూపజాజా విషయాన్ ధ్యాయత పుంస విషయాలకు సంబంధించినటువంటి సంకల్పం చేసినటువంటి పురుషునికి తేషు సంఘ ఉపజాయతే ఆ విషయాల ఎందు సంఘం ఆసక్తి ఏర్పడుతుంది సంగాత్ కామ సంజాయతే ఆ ఆసక్తి చేత ఆ విషయాలను పొందాలి అనేటువంటి కోరిక కలుగుతుంది కామన కలుగుతుంది ఆ కామము చేత క్రోధం ఉత్పన్నమవుతుంది ఆ కామన తీరకపోతే ఆ కోరికకు ఏదైనా ప్రతిబంధకాలు ఏర్పడ్డప్పుడు కోపము వస్తుంది ఇక ఆ తర్వాత ఏం జరుగుతుంది మీకు తెలుసు కదా క్రోధా సమ్మోహత్ స్మృతి విభ్రమ స్మృతి భ్రంశా బుద్ధి నాశో బుద్ధినాశాద్ ప్రణశ్యతి సంకల్పం వలన విషయాలు ఏంటో ఆసక్తి రూప సంఘం ఏర్పడుతుంది సంగం వలన కామము కామం వలన క్రోధము క్రోధము స్మృతి విభ్రమ స్మృతి భ్రంశాత్ బుద్ధి నాశ చివరికి పతనమైపోతాడు కేవలం విషయాలను ధ్యానం చేస్తే చాలు సంకల్పం చేస్తే చాలు ఈ సంకల్పం ఏంది మనోరాజ్యమే కదా అందుకని మనోరాజ్యము సకల దోషాలకు బీజము అన్నాడు అందువల్ల విషయాలకు సంబంధించినటువంటి సంకల్పం కూడా చేయకూడదు సంకల్పం చేస్తే వాటి ఎందు ఆసక్తి సంఘ బుద్ధి అంటే ఆసక్తి ఏర్పడుతుంది నిస్సంగత ముక్తి పదం సంగే సాహ ప్రభవంతి దోషాహ ఆరు ఢోపిత్యే దోగి కిముతాల్ప సిద్ధి విష్ణు పురాణము నాలుగు డాష్ రెండు పురాణము నూట ఇరవై నాలుగో శ్లోకం చెప్తుంది విషయాలకు సంబంధించినటువంటి సంకల్పం చేయకూడదు సంకల్పం చేస్తే అంటే వాటి ఆసక్తి పెరుగుతుంది సంఘ బుద్ధి ఏర్పడుతుంది ఆ సంఘం వలన అనేక దోషాలు ఏర్పడతాయి అందువల్ల యత్నశీలుడైనటువంటి ముముక్షువులకు సాధకులకు విషయాలకు సంబంధించినటువంటి సంఘము ఆసక్తి ఉండకూడదు అంటాడు ఎందుకనంటే ఆ సంఘం చేత అశేష దోషాహ ప్రభవంతి అనేకమైనటువంటి దోషాలు ఏర్పడతాయి ఆ దోషాల చేత ఆరుఢ యోగోపి నిపాత్యతే అధహ ఆరుడు వాడు కూడా అంటే ఇక మోక్ష పదవిని చేరుకుంటాడు అనేటువంటి స్థితికి చేరిన వాడు కూడా ఈ సంఘ దోషం వల్ల అధ పతనం అయిపోతాడు అలాంటప్పుడు ఇక అల్ప యోగి సంగేన కిముత అంటాడు ఆరుడ యోగియే పతనమౌతాడని చెప్తే ఇక మామూలు సాధన చేసేటువంటి యోగి సాధకుని యొక్క సంగతి ఏం చెప్పాలి గజాబి పలాయంతే మసకానం కిమువక్తవ్యం గాలికి ఏనుగలే కొట్టుకుపోతున్నాయి అలాంటప్పుడు ఇంకా సంగతి ఏం బాబా చెప్పండి అందుకని విశ్వామిత్ర పరాశరాహ వాతాంబు పర్ణశనాహ ఇప్పుడు విశ్వామిత్రుడు పరాశరుడు మొదలైనటువంటి వాళ్ళు వాయు భక్షణ చేసి ఎండిపోయిన ఆకులు భుజించి కేవలం నీటిని తాగి ఘోరమైనటువంటి తపస్సులు చేసేటువంటి వాళ్ళే పడిపోయారని మనకు శాస్త్రం చెప్తోంది పురాణాలు చెప్తూ చూసారా విషయ సంఘము విషయ సంకల్పం ఆ విధంగా ఉంటుంది అందువల్ల విషయాలకు సంబంధించినటువంటి సంకల్పము చేయకూడదు అని శాస్త్రాలు అనేకం చెప్తూ ఉన్నాయి తరిహి అస మనోరాజ్యస పరిహార ఉపాయ ఆహా అయితే స్వామిజీ మరి ఈ మనోరాజ్యం యొక్క పరిహార ఉపాయం ఏమిటి చెప్పండి అని శంఖ ప్రాప్తమైనప్పుడు అరవై ఒకటో శ్లోకాన్ని ప్రవృత్తం చేస్తున్నాడు గ్రంథకర్త సక్యం జేతుల్ప సమాధిత సుసంపాద క్రమోపి సవికల్ప సమాధిన మనోరాజ్యం నిర్వికల్ప సమాధిత జేతు సక్యం మనోరాజ్యాన్ని నిర్వికల్ప సమాధి చేత జయించడానికి ఆ నిర్వికల్ప సమాధిని కూడా ఏ విధంగా సాధించాలి అనంటే అష్టాంగ యోగ క్రమేణా యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యానము సవికల్ప వికల్ప సమాధి ఉందో ఈ క్రమం చేత నిర్వికల్ప సమాధిని సాధించవచ్చు ఆ నిర్వికల్ప సమాధి చేత మనోరాజ్యం జయింపబడుతుంది సహాపి కుత ఆ నిర్వికల్ప సమాధి కూడా ఏ విధంగా ప్రాప్తమవుతుంది కుత సిద్ధ్యే ఇది అత సుసంపాద ఇది దాన్ని క్రమంగా యమాధి అష్టాంగ సాధనల చేత సాధించాలి సవికల్ప సాధన సమాధి చేత సాధించాలి అని చెప్పినాడు నన్ను అష్టాంగ యోగ యుక్త తు సరే స్వామిజీ అష్టాంగ యోగ సాధనలు చేసేటువంటి సమర్థుడు ఎవరైతే ఉంటారో అతనికి నిర్వికల్ప సమాధి ద్వారా మనోరాజ్యాన్ని జయించుటకు సాధ్యం అవుతుంది కానీ తదు రహితస్య ఆ అష్టాంగ యోగ సాధనలు చేయనటువంటి వానికి మరి మనోరాజ్యం ఏ విధంగా నివృత్తి అవుతుంది ఈ విధంగా శంఖ చెప్తూ ఉన్నాడు బుద్ధ తత్వేన దిదోష శూన్యన ఏకాంత వాసిన దీర్ఘం ప్రణవముచ్చార్య మనోరాజ్యం విజీయతే జీవ బ్రహ్మల యొక్క ఏకత్వ రూప ఏ జ్ఞానాన్ని సంపాదించుకున్నాడో పొందినాడో అటువంటి వాణి చేత ది దోష శూన్యేన బుద్ధిగత దోషాలు లేకుండా ఉండి ఏకాంత వాసన చేసినట్లయితే అప్పుడు మనసు తన అదుపులోకి వస్తుంది ఇంతే కాకుండా అతడు ఏం చేయాలి దీర్ఘంగా ప్రణవోచ్చారణం చేస్తూ ఉన్నట్లయితే మనోరాజ్యాన్ని జయించవచ్చు అన్నాడు ముప్పై నాలుగవ అంకం చూడండి బుద్ధం అవగతం తత్వం బుద్ధం అంటే అవగతం అంటే తెలుసుకున్నటువంటి వాడు ఏం తెలుసుకున్నాడు తత్వం ఏం తత్వము బ్రహ్మాత్మైక్య లక్షణం జీవ బ్రహ్మల యొక్క ఏకత్వ రూపమైనటువంటి తత్వాన్ని ఎరిగినటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో అతడు బుద్ధ తత్వ్ అనబడతాడు ఏన సహ ఎవరి ఈ బ్రహ్మాత్మకత్వ విజ్ఞానం పొందబడిందో అటువంటి వాడు సహా బుద్ధ తత్వేనా అతని చేత కామక్రోధాది బుద్ధి దోష రహితనా కామక్రోధాది బుద్ధిగత దోషాలు లేనివాడయి ఏకాంత వాసిన అంటే విజన దేశ వాసశీలేనా నిర్జన ప్రదేశంలో నివసించు స్వభావం గలవాడయి ఆ పురుషుని చేత పురుషైన దీర్ఘం దీర్ఘ ప్రణవోచ్చారణ చేస్తూ ఉండాలి అయితే ప్రణవోచ్చారణ చేతనే మనోరాజ్యం నివృత్తం అవుతుందా మా మా ఇష్టదేవత మంత్రాలను కూడా ఉచ్చారణ చేస్తాము అంటే చెయ్యండి తప్పు ఓం నమో శివాయనండి ఓం నమో నారాయణండి ఓం నమో భగవతే వాసుదేవానండి మీ ఇష్టం వచ్చినటువంటి మంత్రాన్ని మంత్రార్థాన్ని గ్రహిస్తూ మంత్రాన్ని ఉచ్చారణ చేయండి జపించండి కేవలం పై పైకి ఉచ్చారణ మాత్రమే కాదు మంత్రార్థ సహితంగా మంత్రాన్ని దీర్ఘకాలంగా ఉచ్చారణ చేసినట్లయితే మనోరాజ్యాన్ని జయించవచ్చు అంటాడు షట్ ద్వాదశాది మంత్రోపేతం షడాక్షర మంత్రము ద్వాదశాక్షర మంత్రము అష్టాక్షర మంత్రము పంచాక్షరి మంత్రము ఇట్లా ఉంటాయి కదా మీ గురువుల దగ్గర తీసుకున్నటువంటి మంత్రాలు ఏవైతే వాటిని దీర్ఘంగా దీర్ఘకాలము కూడా ఉచ్చారణ చేస్తూ ఉండాలి ఏకాంత వాసి మనోగత కామాలి దోషాలన్నింటిని కూడా నివృత్నం చేసుకొని జీవబ్రహ్మల యొక్క ఏకత్వాన్ని పొంది ఆ బ్రహ్మ నిష్ఠుడయి ఎల్లప్పుడూ ప్రణవోచ్చారణ చేస్తూ ఉండాలి ప్రణవం అంటే ఓంకారం ఉచార్య మనోరాజ్యం విజయతే అంటే నివార్యతే ఇత్య మనోరాజ్యాన్ని జయించవచ్చు అన్నాడు మనోరాజ్య విజయ కం భవతి ఇది అత సరే స్వామిజీ మనోరాజ్యాన్ని జయించామనుకోండి అప్పుడు మరి యొక్క ప్రయోజనం ఏమిటి అనంటే శ్లోకాన్ని ప్రవృత్తం చేస్తున్నాడు అరవై మూడు జితే తస్మిన్ వృత్తి శూన్యం మన తిష్టతి మూకవత్ ఏతత్ తత్పదం వశిష్టేన రామాయ బహుధేరితం తస్మిన్ జితే మన వృత్తి శూన్యం మూకవత్ టిష్టతి ఎప్పుడైతే మనోరాజ్యాన్ని జయిస్తావో అప్పుడు మనస్సు మూగవాణిలాగా ఉదాసీనంగా ఉండిపోతుంది తూష్ణీం స్థితిలో ఉండిపోతుంది ఏతత్ పదం ఈ అవస్థ ప్రాప్తమైతుంది అని అంటూ శ్రీరామచంద్రుల వారికి వశిష్ట మునిందుల వారు చెప్పారు ఎక్కడ అంటే యోగ వాసిష్టంలో ముప్పై ఏడో అంకం చూడండి యథా మూకహ అంటే మనోరాజ్యాన్ని జయించినట్లయితే మనసు ఏ విధంగా అవుతుంది అంటే మూగవాన్ లాగా అంటాడు అంటే మూకహ అంటే సకల వాగు వ్యవహార రహిత టిష్టతే సకల వాగు వ్యవహారం కూడా ఉపశమింపబడుతుంది మాట్లాడడానికి కూడా ఇక మనసు సాహసించదు ఉద్యుక్తం కాదు ఉదాసీనంగా వండిపోతుంది ఏవం మన అపి సర్వ వ్యాపార రహితం అవతిష్టతే ఇత్యర్థ సకల వ్యాపారాలు లేనిదై మనస్సు తూష్ణ స్థితిలో ఉండిపోతుంది ఉదాసీనంగా వండిపోతుంది ఇది మనోజయమును పొందినట్లయితే మనోరాజ్యాన్ని గెలిచినట్లయితే మనకు కలిగేటువంటి ఫలం సకల వ్యాపార రహితమై ఉంటుంది మనస్సు మూగవన్ లాగా ఆవృత్తిక మనో అవస్థానశ పురుషార్థత్వే ప్రమాణమాహా ఈ మనస్సు యొక్క ఆవృత్తిక అవస్థ అంటే నిర్వృత్తిక అవస్థ వృత్తి రహితమైనటువంటి అవస్థను పొందడం అంటేనే పురుషార్థం ఏదో కాదు ఎందుకనంటే మన యొక్క కారణం బంధ ఆ మనస్సే మనకు బంధానికి కాని మోక్షానికి కానీ కారణం కాబట్టి మరి బంధానికి కారణమైనటువంటి ఆ మనస్సును మనం జీవించినట్లయితే వృత్తి శూన్య స్థితికి తీసుకెళ్ళినట్లయితే అదే పురుషార్థం అదే మోక్షం పురుషార్థం అంటే పురుషైర్చత పురుషార్థ సకల పురుషుల చేత ఏదో అది పురుషార్థము ఆ పురుషార్థాల్లో ధర్మము అర్థము కామము అనేటువంటి గౌణ పురుషార్థాలు ఇక మోక్షం అనేది పరమ పురుషార్థము ఆ పరమ పురుషార్థం మనకు సిద్ధిస్తుంది అని అంటూ యోగ భాషిష్టంలో వశిష్ట మహర్షుల వారు శ్రీ రామచంద్ర వారికి బోధించినాడు ఎక్కడ అంటే యోగ వాసిష్టము వైరాగ్య ప్రకరణము మూడవ సర్గ ఆరవ శ్లోకం అట్లే మహోపనిషత్తు రెండు డాష్ ముప్పై ఎనిమిది శ్లోకాలన్నీ కూడా చాలా వరకు ఉపనిషత్ మంత్రాలే ఉంటాయి ఆ ఉపనిషత్తు మంత్రాలనే తీసుకొని ఒక కథా రూపంలో యోగ వాసిష్టంలో మహర్షి యోజన చేసి యోగ రచన చేశాడు చెప్పే తాత్పర్యం ఏమిన్నది ఉపనిషత్ సిద్ధాంతమే ఉపనిషత్తులో ఏ తత్వం చెప్పబడిందో అదే చెప్పేది ఉంది కానీ ఒక కథా రూపంలో చెప్పినాడు ఇప్పుడు శ్లోకం చదవండి యోగ శ్లోకం లేదా మహోపనిషత్ శ్లోకం అరవై శ్లోకం ఇక్కడ ఉంది దృశ్యం నాస్తి బోధేనా మనస్సో దృశ్య మార్జనం సంపన్నం చే తదుపన్న పర నిర్వాణ దృశ్యం నాస్తి ఇది ఈ దృశ్య ప్రపంచము లేనే లేదు అత్యంత అభావమున్నది అనేటువంటి బోధ చేత జ్ఞానం చేత నేత నేతి నేహ నానాస్తికించనా అత అన్యదార్థం కూడా ఏం చెప్తున్నాయి బ్రహ్మ వ్యతిరేక్తమైనటువంటి ప్రపంచం కూడా వాస్తవంగా లేదు ఉన్నది ఒకే అద్వితీయమైనటువంటి పరబ్రహ్మ వస్తువు అని ఏ విధంగా శృతులు చెప్తున్న ప్రకారంగా ద్వైతము అత్యంత అభావమున్నదని చెప్తున్నది మరి ప్రతి అవుతుంది కదా అంటే కల్పితము వాస్తవం కాదు మిథ్యా అని ఈ విధంగా ద్వైత మిథ్యాత్వం నిశ్చయం చేసుకొని ద్వైతం నిషేధించినట్లయితే అప్పుడు ఈ దృశ్యం అంతా కూడా నిషేధింపబడినప్పుడు ఇదంతా మిథ్యా ఉన్నదని నిశ్చయింపబడినప్పుడు మనస దృశ్య మార్జనం సంపన్నం చే మనసులో ఉన్నటువంటి ఈ ద్వైతం దృశ్య అంతా కూడా మార్జనమైనప్పుడు అంటే మిత్యత్వ నిశ్చయమైనప్పుడు తొలగించబడినప్పుడు తత్ తర నిర్వాణ నిర్వృతి నిర్వృతి అంటే సుఖం ఎటువంటి సుఖము అంటే నిర్వహణ సుఖం అంటే మోక్ష సుఖము ప్రాప్తమవుతుంది అంటే ముక్తుడవుతాడని తాత్పర్యం గ్రంథకర్త ఏం చెప్తున్నాడు మనకు ఈ గ్రంథం ద్వారా ద్వైతము ఈశ్వరకృత ద్వైతం ఉంది జీవకృత ద్వైతం ఉంది అందులో ఈశాకృత ద్వైతం బంధానికి కారణం కాదు దాన్ని నివృత్తి చేసుకునే అపేక్ష కూడా లేదు మరి జీవకృత ద్వైతమే బంధానికి కారణం కాబట్టి ఈ జీవకృత ద్వైతము ఎప్పుడైతే నిషేధింపబడుతుందో మిథ్యాత్వ చేయబడుతుందో అత్యంత అభావం ఉన్న చేయబడుతుందో అప్పుడు సకల దృశ్యం అంతా కూడా తుడిచివేయబడినప్పుడు మార్జనం కడిగి వేయబడినప్పుడు నివర్తింపబడినప్పుడు పర నిర్వాణ నిర్వర్తి అన్నాడు అంటే ఆ మోక్ష సుఖము ప్రాప్తమవుతుంది ముక్తుడైపోతాడు నలభై అంకం చూడండి నేహ నానస్థి కించన ఇత్యాది శృత్య నేహ నానస్థి కించన నేతి నేతి చేత అద్వితీయ బ్రహ్మ అతిరిక్త జగత్ అభావ జ్ఞానేన అద్వితీయమైనటువంటి భ్రమం కంటే వ్యతిరేక్తంగా భిన్నంగా ఈ నామరూపాత్మకమైనటువంటి జగత్ చే అత్యంత అభావమున్నది అని నిత్యత్వ నిశ్చయం చేసినప్పుడు మనసహ సకాశాత్ దృశ్య నివారణం సంపన్నం ఏది ఈ మనసులో ఉన్నటువంటి సకల ఈ మానసిక ద్వైతము జీవకృత ద్వైతం కూడా నివారించబడినప్పుడు నివృత్తమైనప్పుడు తరిహి నిరతిశయం మోక్ష సుఖం నిష్పన్నం నిరతిశయం అంటే యస్మాత్ అతిశయో నాస్తి స నిరతిశయ అతిశయం అంటే ఆధిక్యము ఏ సుఖమును పొందిన తర్వాత దానికంటే అధిక సుఖం మరొకటి లేదో అది నిరతిశయ సుఖం అది ఏ సుఖం అంటే మోక్ష సుఖం సుస్వరూప సుఖం బ్రహ్మసుఖం అది నిష్పన్నం అవుతుంది జానియా తెలియబడుతుంది అని చెప్పబడింది తర్వాత అక్కడే యోగ మరొక చోట స్థితి యాభై ఏడవ సర్గ ఇరవై ఎనిమిదవ శ్లోకం ఇక్కడ మనకు అరవై ఐదవ శ్లోకం విచారితమల శాస్త్రం చిర శాస్త్రం అంటే అద్వైత శాస్త్రం దాని చక్కగా మిత అలం విచారితం మిత అంటే పరస్పరం ఎవరెవరు అంటే గురువు మరియు శిష్యుడు ఇద్దరు కలిసి చక్కగా ఈ వేదాంత శాస్త్రాన్ని విచారించినట్లయితే శ్రీ గురుదేవుని యొక్క ముఖార బిందం నుండి శ్రవణము మననము నిధిధ్యాసనము తత్వం పదార్థ శోధన ఓతపోత భావన ఇవన్నీ చేసినట్లయితే అలం అంటే పర్యాప్తంగా విచారం చేసినట్లయితే అప్పుడు ఉద్గ్రాహితం అంటే ప్రత్యాయుతం అంటే ఆ సస్వరూపం యొక్క అనుభూతి ఎప్పుడైతే కలుగుతుందో జీవభ్రహ్మల యొక్క ఏకత్వ విజ్ఞానం ఎప్పుడైతే ప్రాప్తం అప్పుడు వాసనాన్ తక్త సకల వాసనలన్నీ కూడా త్యజింపబడి మౌన స్థితి ప్రాప్తమవుతుంది తూష్ణీం స్థితి వచ్చేస్తుంది చక్కగా సద్గురుదేవుని యొక్క ముఖార నుండి వేదాంత శాస్త్రాన్ని విచారించి తత్వాన్ని తెలుసుకున్నట్లయితే అప్పుడు మనసులో ఉన్నటువంటి సకల వాసనలన్నీ కూడా నివృత్తమవుతాయి నాశనం అయిపోతాయి అప్పుడు మనస్సు మౌనంగా ఉండిపోతుంది తూష్ణీం స్థితి ఉదాసీన స్థితిని పొందుతుంది ఇటువంటి ఉదాసీన స్థితి విన తూష్ణీం స్థితి లేకుండా ఉత్తమం పదం నాస్తి ఉత్తమ పదము అంటే మోక్ష పదము లేదంటాడు అంటే మనస్సు ఎప్పుడైతే సకల వాసనల చేత వినిర్ముక్తమవుతుందో అప్పుడు ఉత్తమ పదవి ప్రాప్తమవుతుంది అంటాడు ఎందుకంటే సకల ద్వైతం అంతా కూడా మానసికమే కదా ఈ జీవకృత ద్వైతం ఏదైతే మానసిక ద్వైతం అది సంపూర్ణంగా నివృత్తమై ఆ ద్వైత ప్రపంచానికి సంబంధించినటువంటి సకల వాసనలన్నీ కూడా నివృత్తమైతే అప్పుడు మనస్సు తూష్ణీమ స్థితిని పొందుతుంది అవో ఆ తూష్ణీమ స్థితి ఉదాసీన స్థితి నిస్సంకల్ప స్థితి ఏదైతే ఉందో దానికంటే ఉత్తమమైనటువంటి పదమేమి లేదు అంటాడు ఏమృత్వాం నిశ్చితం ఇది అత ఆహ మరి ఈ విధంగా చేసినట్లయితే ఏమి నిశ్చయింపబడింది అని అంటే సంత్యక్త వాసనాత్మవునాదు వృత్తే ఉత్తమ పదం నా అస్తి అన్నాడు అంటే సమ్యక్ పరిత్యక్త కామాది వాసనాత్ మనస తూష్ణీం భావాత్ వృత్తే అధిక పురుషార్థం నాస్తి చక్కగా గురు శాస్త్రాన్ని ఆశ్రయించి అద్వైత శాస్త్రాన్ని వేదాంత శాస్త్రాన్ని విచారించి బ్రహ్మాత్మైకత్వ విజ్ఞానాన్ని పొంది ఈ సంపూర్ణ జగత్తునంతా విలయం చేసి మిత్రత్వ నిశ్చయం చేసి మనసు ఎప్పుడైతే తూష్ణీంభావాన్ని పొందుతుందో అటువంటి తూష్ణీంభావం కంటే అధికమైనటువంటి పురుషార్థం అనేది లేదు ఇది నిశ్చితం ఇది ధృవం ఇది నిశ్చయం అయితే స్వామీజీ సరే ఏవం నివృత్తిక చిత్తస్ కర్మనా విక్షేపే సతి తత్ ప్రతీకారోపాయ కపేక్షాయా అహం సరే స్వామి ఈ విధంగా చక్కగా ఆత్మతత్వాన్ని తెలుసుకొని ఆ నిర్వాణ స్థితిని పొందినాము అనుకోండి అయితే ఆ బ్రాహ్మ్యస్థితి ప్రాప్తమైన వెంటనే ఈ శరీరం పడిపోదు కదా శరీరం ప్రారంధాయత్తం ప్రారంభం అనుగ్రహం చేత ప్రాప్తమైనటువంటి శరీరం కాబట్టి ఆ ప్రారంధం ఎంతవరకు ఉంటుందో అంతవరకు శరీరం ఉంటుంది ఆ ప్రారంధానుసారంగా ఇక జ్ఞానోత్తర కాలంలో అప్పుడప్పుడు ప్రారధానుసారంగా అనుకూలము ప్రతికూలమైనటువంటి విషయాలు ఎదురైనప్పుడు మనసు విక్షేపాన్ని పొందవచ్చు కదా మరి సమయంలో ఆ విక్షేపాన్ని నివృత్తి చేసుకునే ఉపాయం చెప్పండి మాకు విక్షేపే సతి విక్షిప్తమైనప్పుడు తత్ ప్రతీకార ఉపాయ కహా ఆ ప్రతికారం ప్రతీకారం చేయుటకు నివృత్తి చేయుటకు దాన్ని నిరోధించటకు ఉపాయం ఏమిటి అని ఈ విధంగా ఆశంక కలిగినప్పుడు విక్షిప్యతే కదా కర్మణ భోగదాయిన పునః సమాహిత సాత్ తావాత్ కదాచిత్ ఒక్కొక్కసారి భోగదాయిన కర్మణ భోగప్రదమైనటువంటి ప్రారంభ కర్మ చేత దీహి విక్షిప్యతే బుద్ధి అంతఃకరణము విక్షిప్తాన్ని పొందినప్పుడు చంచలమైనప్పుడు అనేకాగ్రతను పొందినప్పుడు అటువంటి సందర్భాల్లో ఏం చెయ్యాలి అనంటే పునః సమాహిత మళ్లీ మళ్లీ సమాధిని అభ్యాసం చేస్తూ ఉండాలి సమాధిని శీలిస్తూ ఉండాలి ప్రయత్న చేస్తూ ఉన్నట్లయితే ఆ సమాధి చేత మనస్సు ప్రశాంతతను పొందుతుంది అప్పుడు విక్షేపం లేకుండా పోతుంది తదేవ అభ్యాస పాఠవాన సమాధిని అభ్యాసం చేస్తూ ఉంటే ఆ అభ్యాస పాఠవం చేత అభ్యాసం యొక్క ప్రాబల్యం చేత ఆ విక్షేపము నివృత్తం అవుతుంది యాభయ అంకం చూడండి భోగ ప్రధాన ప్రారంధ కర్మ నా బుద్ధి కదాచిత చేత ఎప్పుడైనా బుద్ధి విక్షిప్తాన్ని పొందినప్పుడు తరి సా బుద్ధి అభ్యాస తదేవ పునః అప్ సమాహిత సమాధిని అభ్యాసం చేస్తూ ఉన్నట్లయితే మళ్ళీ ఆ సమాధి స్థితిని పొందినప్పుడు వెంటనే మనస్సు ప్రశాంతతను పొందుతుంది విక్షేపము దూరం అవుతుంది అని చెప్పినాడు సదా చిత్త విక్షేపరహిత బ్రహ్మవిత్వం అపి ఔపచారికం ఇత్యాహా విక్షేపయతి ఇప్పుడు ఇక గ్రంథాన్ని ఉపసంహారం ఈ జీవకృత ద్వైతాన్ని సంపూర్ణంగా నిషేధం చేసి నిత్యత్వం నిశ్చయం చేసి మనస్సు నుండి ద్వైత సంబంధమైనటువంటి సకల వాసనలను నిర్మూలన చేసి అద్వితీయ పరబ్రహ్మ స్వరూపమునందు ఆ నిర్వహణ స్థితి అందు ఉన్నటువంటి ఆ మహాత్ముడు ఎవరయ్యా అతడు అంటే బ్రహ్మవిత్ అంటారా అంటే ఈ బ్రహ్మవిత్వము కూడా ఆరోపితమే ఇది ఔపచారికమే అంటాడు ఇతడు బ్రహ్మవిత్ అంటే బ్రహ్మవును ఎరిగినవాడు వివిధ జ్ఞానే బ్రహ్మవును ఎరిగిన వాడు బ్రహ్మ అని చెప్పు ఔపచారికమే అతడు బ్రహ్మజ్ఞానికి కాదంటాడు మరి బ్రహ్మజ్ఞాని కాకపోతే ఎవరతడు విక్షేపో నాస్తి బ్రహ్మ విత్తం నేవాయమితి ప్రాహు మునయ పారదర్శిన సంకల్ప వికల్ప రహితమైనటువంటి విక్షేపరహితమైనటువంటి శాంత మనస్కుడు అద్వితీయ బ్రహ్మతత్వాన్ని తెలుసుకుని ఆ బ్రాహ్మీ స్థితిని పొందినటువంటి వాడు ఏష బ్రాహ్మీ స్థితి పార్త నైన్ ప్రాప్య విముహ్యతి స్థిత్మంతకాలేపి బ్రహ్మ నిర్వాణ మృత్యతి అని భగవంతుడు చెప్పిన ప్రకారంగా ఏషా బ్రహ్మ స్థితి సంకల్ప వికల్ప రహితమైనటువంటి ఏదైతే అమనస్క స్థితి ఏర్పడుతుందో అదే బ్రాహ్మీస్థితి అనపడుతుందో అదే నిర్వాణం అంటే పరమసుఖం మోక్ష సుఖం అదే మోక్షం అన్నాడు అటువంటి మోక్షస్థితిని పొందినటువంటి వాడు బ్రహ్మ విత్ కాదంటాడు బ్రహ్మ జ్ఞాని కాదు అని ఎవరు చెప్తున్నారు పారదర్శిన మునయ అంటే వేదాంత పారము ఎరిగినటువంటి వాళ్ళు వేదాంత పారగా అంటే ఉపనిషత్తుల అన్నింటినీ అభ్యాసం చేసి ఉపనిషత్తులో చెప్పినటువంటి ఏ తాత్పర్యాన్ని తెలుసుకొని ఈ సంసారాన్ని అతిక్రమించినటువంటి మునులు ఉన్నారో వాళ్ళు ఏమంటున్నారు ఇతన్ని ఇతడు బ్రహ్మజ్ఞాని కాదు బ్రహ్మవిత్వం నమన్యతే బ్రహ్మ అయం ఇతడు బ్రహ్మవిత్ అని వాళ్ళు చెప్పడం లే మరి ఏమని అంటున్నారు అతడు బ్రహ్మమే అని చెప్తున్నాడు బ్రహ్మైవ నా బ్రహ్మ విత్ అతడు బ్రహ్మమే గానీ బ్రహ్మ విత్ కాదు బ్రహ్మము ఎరిగిన వాడు కాదు ఎందుకనంటే స్వరూపం చేత బ్రహ్మమే ఉన్నాడు కదా ఇప్పుడు బ్రహ్మను తెలుసుకొని బ్రహ్మమైండా లేదు అతడు బ్రహ్మమే ఉన్నాడు కాబట్టి అతడు బ్రహ్మ కాదు బ్రహ్మమే అని ఈ విధంగా వేదాంత పారదర్శులైనటువంటి మునులు చెప్తున్నారు అన్నాడు పారదర్శిన అంటే వేదాంత పారగాహ ఇత్య అతను అవి వశిష్ఠ వాక్యం ఉదాహరతి నిర్వాణ స్థితిని పొందినటువంటి వాడు బ్రహ్మ విత్తు కాదు అతడు బ్రహ్మమే అనే విషయంలో వాల్మీకి మహర్షి లేదా శ్రీ వశిష్ట మహర్షుల వారు యోగ వశిష్టంలో చెప్పినారు ముక్తి ఉపనిషత్తులో మాత్రం ఈ శ్లోకం ఉంది రెండు డాష్ అరవై నాలుగు దర్శనా దర్శనే హిత్వా ్రహ్మ బ్రహ్మ స్వయం దర్శన దర్శనే హిత్వ య స్వయం కేవల రూపత టిష్టతి దర్శనము అదర్శనము అంటే బ్రహ్మను తెలుసుకున్నానని గాని నాకు తెలియలేదని గాని ఈ దర్శన అదర్శనము రెండింటినీ కూడా వదిలిపెట్టి ఇవన్నీ కూడా వ్యవహారికములు బ్రహ్మను దర్శించాననేది కూడా వ్యవహారికమే బ్రహ్మను దర్శించలేదనేది కూడా వ్యవహారికమే ఇది విడిచిపెట్టి స్వయం అద్వితీయమైనటువంటి చైతన్య మాత్ర రూపం చేత ఉంటాడు అతడు స్వయంగా బ్రహ్మ మే కాని బ్రహ్మ విత్ కాదు అని శ్లోకం ద్వారా తెలుసుకున్నాము యాభై ఐదవ అంకం చూడండి యహ ఎవరేతే బ్రహ్మ జానామి నా జానామి ఇది వ్యవహార ద్వయం పరితజ ఈ జానామీ అని గాని నా జానామే అనే అటువంటి రెండు ప్రకారాల వ్యవహారం దర్శన దర్శనం వదిలిపెట్టి పరిత్య స్వయం అద్వితీయ చైతన్య మాత్ర రూపేణ అవతిష్టతే తాను అద్వితీయ చైతన్య మాత్రముగా ఉండిపోతాడు సహ అతడు స్వయం బ్రహ్మ ఏవా అటువంటి స్వయంగా బ్రహ్మమే నా బ్రహ్మ విత్ అతడు బ్రహ్మ విత్ కాదు బ్రహ్మమే విధంగా యోగవాసిష్టం లేదా ముక్తి కోపనిషత్తు చెప్తుంది ఇక గ్రంథాన్ని ఉపసంహారం చేస్తున్నాడు గ్రంథకర్త సకల ద్వైత వివేచనం ఉపసంహర ఈ జీవకృత ద్వైతం ఏదైతే ఈశ్వరకృత ద్వైతం నుంచి వివేకం చేశామో ఈ ద్వైత వివేకాన్ని ఉపసంహారం చేస్తున్నాడు శ్రీ విద్యారణ్య గురుదేవులు అంతిమ శ్లోకం చదవండి జీవన్ ముక్తే పరా కాస్త జీవ ద్వైత వివర్జనాత్ లభ్యతే సాధం ఈ వివేచితం అసౌ జీవన్ముక్తే పరాకాష్ఠ ఇటువంటి స్థితి ఏదైతే ఉందో ఇదే జీవన్ముక్తిని యొక్క పరాకాష్ఠ అంటాడు తాను ఏ నిర్వాణ స్థితిని పొందినాడో ఆ స్థితి ఏదో కాదు అది బ్రహ్మీ స్థితి అటువంటి స్థితిని పొందిన స్వయంగా బ్రహ్మ అతడు బ్రహ్మమే అనబడతాడు కానీ నా బ్రహ్మవిత్ ఇటువంటి జీవన్ముక్త స్థితి ఏ విధంగా పొందగలిగినాడు అనంటే జీవద్వైత వివర్జనాత్ రెండు విధాల ద్వైతం ఉందని గ్రంథారంలో గ్రంథకర్త చెప్తూ వచ్చాడు కదా ఈశకృత ద్వైతము జీవకృత ద్వైతము అందులో ఈశకృత ద్వైతము బంధానికి కారణం కాదు అనర్థానికి హేతువు కాదు అందుకని దాన్ని నివృత్తి చేయాల్సినటువంటి అవసరమేమి లేదు మరి ఎవరు బంధానికి కారణం అంటే జీవకృత ద్వైతము అని ఆ బంధానికి ఏది కారణమో ఆ కారణమైనటువంటి జీవకృత ద్వైతాన్ని వివర్జనాత్ దాన్ని వదిలినట్లయితే అంటే మిత్రత్వ నిశ్చయము చేసినట్లయితే అప్పుడు లభితే ఆ బ్రహ్మ స్థితి జీవన్ముక్త స్థితి పొందబడుతుంది అత ఈ జీవకృత ద్వైత నిషేధం వల్లనే పొందబడింది ఈ జీవన్ముక్త స్థితి కాబట్టి ఈ విధంగా ఈశ్వకృత ద్వైతం నుంచి జీవకృత ద్వైతాన్ని వివేచనము చేయబడింది ఈ ప్రకారంగా ద్వైత వివేకము అనబడు ఈ నాలుగవ ప్రకరణము ఉపసంహారం చేయబడుతుంది అసో ముక్త ప్రకార అంటే మనం ఈ గ్రంథారంభం నుంచి ఇంత దగ్గర ఏదైతే జీవకృత ద్వైతాన్ని ఈశ్వరకృత ద్వైతం నుంచి వేరు చేసి ఈ జీవకృత ద్వైతంలో ఉన్నటువంటి ఏదైతే దోషాలు ఉన్నాయని విచారం చేసి ఆ జీవకృత ద్వైతాన్ని మనం వదిలిపెట్టినట్లయితే ఆ జీవన్ముక్త స్థితి అనేటువంటి పరాకాష్ట ఆ బ్రాహ్మీ స్థితి అంటే నిరతిశయ పర్యవసాన భూమి నిరతిశయ సుఖరూపమైనటువంటి భూమి అంటే అవస్థ స్థితి దశ ఏర్పడుతుంది అదే జీవన్ముక్త స్థితి అనబడుతుంది ఇది జీవ ద్వైతస్య ప్రపంచస్య వివర్జనాత్ అంటే పరిత్యాగా లభ్యతే అంటే ప్రాప్యతే ఇటువంటి జీవన్ముక్త స్థితి మనకు ఎలా ప్రాప్తమవుతుంది అంటే జీవకృత ద్వైతం అనేటువంటి మానసిక ప్రపంచం ఏదైతే దాన్ని వదిలినట్లయితే మనకు ఇటువంటి జీవన్ముక్త స్థితి ప్రాప్తం అవుతుంది అత ఈ కారణం వల్ల ఇదం జీవద్వైతం ఈశ ద్వైతాత్ అంటే ఈశ్వర సృష్ట ద్వైతాత్ వివేచితం అంటే వివిచ్య ప్రదర్శితం ఇత్యథ ఈ జీవకృత ద్వైతంను ఈశ్వరకృత ద్వైతం నుంచి వివేకం చేసి ప్రదర్శింపజేయడం జరిగింది ఈ ప్రకారంగా ఈ జీవకృత ద్వైతాన్ని నివృత్తి చేసుకోవడం వల్ల మనకు ఆ జీవన్ముక్త స్థితి బ్రాహ్మ్య స్థితి ప్రాప్తమవుతుంది అని ఇది శ్రీమద్ పరహంస పరివరాజకాచార్య శ్రీమద్ భారతీయ తీర్థ విద్యారణ్య మునివర్య కింకరేణ రామకృష్ణాఖ్య విధుషాగ రచిత ద్వైత వివేక పద సమాప్త ఇది శ్రీ పంచదర్శ్యాం ద్వైత వివేక అని శ్రీ పంచదర్శి అనేటువంటి బృహత్ వేదాంత గ్రంథం నుండి నాలుగో ప్రకరణము ఉపసంహరింపబడింది ఇది శ్రీమద్ పరహంస భరివరాజకాచార్య బాపు సరస్వతి పూజపాద శిష్య పీతాంబర శర్మ విదుషా విరచిత పంచదశ ద్వైత వివేకస్య తత్వ ప్రకాశికాఖ్యాఖ్య సమాప్త అంటూ ఈ విధంగా నాలుగో ప్రకరణం అనబడు ద్వైత ఇక ఐదో ప్రకరణము రేపటి నుంచి తెలుసుకుందాం హరి ఓం సహనావతు సహనౌ భునక్తు సహవీర్య కరవావహై తేజస్వినధస్సు మావిషావహై ఓ శాంతిశాంతిశా